సంకీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఎనిమిది రూకలై మాడలై రూవలై తిరిగి దాకుని ఉన్న చోటతానుండదదివో ఒకరి రాజు జసునొకరి బంటుగజేసు ఒకరి కన్యకల వేరో వేరొకరికి ఒక ఒకచోట నున్న ధాన్యము చోట వేయించు ప్రకటించి కనకమే భ్రమయించి జగము కొందరి జాళ్యలు నిండు కొందరికి సొమ్ములవు కొందరి పుణ్యుల కొందరి పాపుల చేసు కొందరి కొందరిలోన కొట్లాట పెట్టించు పందెమాడినటువలే పచరించు పసిడి నిఘ నిఘమనుచుండు నిక్షేపమయుండు తగిలి శ్రీవెంకటేశు తరుణియ తానుండు తెగని మాయయుండు దిక్కు దెసయైయుండు నగుతామా పాలనుండి నుండి నటించు